ముఖ్యంగా ఈ చందాలు వసూలు చేసే వాళ్ళు ఉంటారు అదొక ఆత్ చందాలు వసూలు చేయడం అది ఒక ఆర్త మీరు సిగ్గు లజ్జా అని రెండు ఉంటాయి ఆ రెండు పెట్టుకుంటే మీరు చందాలు వసూలు చేయలేరు ఆ రెండింటికి కిలోదగాలిచ్చేసి శ్రీశ్చయలక్ష్మిపత్ని అది పరమేశ్వరునికి చెందిన మనకు అనవసరం అది దేవుడి మనకు వండు అని ఆ రెండింటినీ పక్కన పెట్టేసి మీరు డబ్బులు వసూలు చేయటం అనే ప్రోగ్రామ్ పెట్టినట్లయితే ఆ చెల్లిచాట్లు వస్తాయి ఈ చందా వసూలు చేసే వాళ్ళు ఎందుకు వస్తారంటే ఎదుటి వాళ్ళని వాడి వీక్ పాయింట్ చూసి వీడి చందా వసూలు చేస్తాడు వాడి వీక్ పాయింట్ ఒక గుర్తుంది వాడు కొడుకు కొడుకుకి కుక్కిన రోజు పండుగ చేస్తున్నాడు ఒక ఆయన పండగ ఏదో పదో ఏడాది పదో ఏడాది పండుగ ఒక రెండవ ఏదో కుకిం రోజు పండుగ ఈ చందా వసూలు చేసి వెళ్ళి ఒక చిన్న చిన్న బహుమానం గీతాత్మస్వాళ్ళ భగవద్గీత పుస్తకము లేకపోతే అవార్టీ వస్తుందో ఒకటి జాగ్రత్తగా దాన్ని ర్యాప్ చేసి మీ పిల్లవాడికి ఈ శుభ సందర్భంగా నేను ఉంచుకున్నాను ఇది చదవైము నువ్వు దీ పిల్లల పైకి వస్తావు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవును మీ పుత్రుడి శుభ సందర్భం ఈ ఈ సందర్భంగా మా సంస్థకు మీరు మంచి డొనేషన్ ఇవ్వాలి మీరు అని అడుగుతారు ఆ వీక్ పాయింట్లో అడుగుతారు సరే ఇస్తాను అని ఆయన పదివేలు ఇస్తారు ఆ పదివేల చుట్టు పెట్ట వస్తారు ఆ తర్వాత వారం రోజులు వారం ఆయన భార్య ఆయన్ని మీకేమి మర్చిపోయిందా ఏమి అలాగా చేసేదే కానీ ఆవిడ కూడా చీరాట్లు పెడుతుంది సో అలా కష్టపడిపోతుంది కష్టపడిపోయి దానం చేస్తారు చేసిన తర్వాత కష్టపడిపోవడం దాన్ని పరిపేష్టం అని అంటారు అప్పుడు అలాంటి దానములన్నీ కూడా ఆ ఖేదముతో కూడి చేసేట కనుక ఇంకా రాజస్వాలంలో పడిపోతాం రాజసముఖం ఇక రాజసమే ఎలా అవుతాయి ఇక తామసం ఎలా అవుతుందో కూడా కష్టం కానీ తామసాన్ని కూడా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు అదే శకాలే దానం అసత్వృతమ సముదాహర అది దేశము కాదు కాలము కాదు అక్కడ దానం చే ఎలాగంటే విమానం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మీరు గేట్ దగ్గరికి వెళ్ళి విమానం ఎక్కువ ముందు ఒక పది మామిడి బోళ్ళు రాస్తారు చేస్తారు వివాహ వ్యక్తి ఉంటుంది పది మౌన పళ్ళు ఇస్తే అవి ఏం చేస్తారు ఇంటి దగ్గర అది పది మౌన పళ్ళు ఇస్తే వాటిని రెఫ్రిజరేటర్లో పెట్టుకుంటుకోవచ్చు వాళ్ళు సద్వినియోగం చేయొచ్చు వివాహ వ్యక్తితో పది మౌన పళ్ళు చేతిలో పెట్టేసి మీకు దానం చేసేసేమంటే అది సందర్భం ఏం చేస్తారు ఆ మామి పళ్ళు లోపలికి తీసుకెళ్ళినా ఆ పది ఇదో బరువు మోయడం సందర్భం కనపదు మానం వచ్చేప్పుడు ఓ దేశం ఉందా ఓ కాలం ఉందా అప్పుడు రాత్రి భోజనం చేసిందంటే మంచి ఫస్ట్ క్లాస్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు అనుకోండి ఇంకా రాత్రి వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు పొద్దున్న ఉదయం చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ కాఫీ ఇచ్చారంటే సందర్భం ఎందుకంటే సందర్భం దేశము కాలం వాటిని విస్మరించి దేశకాలములతో సంబంధం లేకుండా దానం చేయటం అదే శాళ అదే అకాలే అపాత్ర లేని వాళ్ళకి దానం చేయాలి సో పాత్ర లేని వాళ్ళకు దానం చేయటం అంటే ఈ పేకాటరాయి ఉంటారు వాడికి దానం చేయటం అది అపాత్ర వాళ్ళు ఆ డబ్బులతో తీసుకెళ్ళి పేకాతో ఖర్చు పెడతారు లేకపోతే తాగుబూకులు ఉంటారు వాళ్ళకి దానం చేయాలి చేస్తే ఆ ధనాన్ని దుర్వినియోగం చేస్తారు అది తామస దానం అయిపోతుంది తర్వాత ఇంకో దానాన్ని చెప్పారు బ్లాక్ మనీ దానం చేయాలి బ్లాక్ మనీ దానం చే అది తామస దానం అవుతుంది బ్లాక్ మనీ దానం చేసుకుని తామస ఒకప్పుడు వీళ్ళు ఈ ధనవంతులు ఏం చేస్తారంటే ఆల్కహాల్ సేవిస్తారు దాంతో వాడికి నిషాలో ఉంటాడు ఆ నిషాలో నిషాలో ఉంటుంది నిష అంటారా నశా నష అని హిందీలో ఉంటాడు నిషాలో ఉన్నప్పుడు అప్పుడు వాడు ఏం చేస్తారు అంటే దానం చేశారు ఆ నిషాలో ఆ నిషాలో ఉన్నప్పుడు వెళ్ళి మీ అంతటి దాత వాళ్ళు లేదండి చాలా గొప్ప దాత అని ఆయన మీరు ఉద్దేశాడు సంద వసూలు చేసేది అప్పుడు వాడు వాడు ఖుష్ అయిపోయి లేదో జేబులో ఉన్న డబ్బులు అన్ని కూడా దానం చేసేస్తారు నిషాలో ఉన్న నిషా దిగిపోయింది కలవేం చూసుకుంటే ఉన్న డబ్బులు ఉండవు ఏమైనా డబ్బులు కట్ట ఉండాలి లేదు కనకట్ట అది ఏమైంది అని అవసరం పోతుంది ఆ టైంలో దానం చేసేసే అని పాపం దుఃఖపడతాడు అది తామస దానం అవుతుంది నిషా టైంలో యుఫోరిక్ గా ఉంటాడు ఒక యుఫోరిక్ సెన్సేషన్ అవుతుంది అప్పుడు కనుక కొంచెం కొగిరితే వాడు పడిపోతారు ఆ నిషాల దానం చేసేస్తుంది అది అది తామసు దానం అన్న పడుతుంది తర్వాత అవ అసత్కృతం అవజ్ఞాతం దానం చేసేప్పుడు దీంట్లో సీక్రెట్ ఏమిటంటే మీరు గమనించండి మీ చేయి పైరు ఉంటుంది కూర్చునే వాడి చేయి ఓకే అది పోతమ్మగారు కూడా అన్నారు బలిచక్రవర్తి కథలో నా చేయి పైరు ఉంటుంది ఆ విష్ణువు యొక్క చెవి తిరిగి అవుతుందని అన్నారు దానం సందర్భంలో పుచ్చుకుని వాడి చెవి తిరిగి అవుతుంది ఇచ్చి వాడి చేయి పైకి దాతా ప్రతి గ్రహీత పుచ్చుకోవడము ఇట్స్ ఎ స్మాల్ వలన రినిట్ అదొక చిన్న వలన రినిటీ ఇవ్వడము ఒక స్టేటస్ ఒక హైయ్యర్ లెవెల్ అది మానసికంగా తీసుకోవడము ఇట్స్ వలన రినిట్ దట్ ఈస్ వెరీ న్యాచురల్ ఆ ఇవ్వడము తీసుకోవడములో ఉన్నటువంటి మానసిక స్థితి అలాంటి కాబట్టి ఈ తీసుకునేవాడికి పది మందిలో ఇవ్వడం పది మందికి తెలిసీట్లా ఇవ్వడం ఆ ఇవ్వడాన్ని ఒక పెద్ద కింద తయారు చేసి ఇవ్వడం అచ్చేప్పుడు వీడియోగ్రఫీ చేస్తుండగా ఇవ్వడం దా దాని ప్రాసెసింగ్ ఇవన్నీ చేసుకోవాలంటారు మనం ఆ చేతుల్లో ఏమవుతుందంటే ఇచ్చి వాడి యొక్క వర్ణర వీలే వాడి యొక్క అవనత మానస స్థితి అవనతమైన మానస స్థితి ఉంటుంది అంటే కొంచెం ఒక్కటిసరు వాళ్ళు వాళ్ళు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి తీసుకుని దేవుల్లో పెట్టుకుని తర్వాత ఇటువంటి చూసి అంత సద్దుపడిచిన తర్వాత గోవాల్సిన ఉంటుంది ఒక నిమిషమో ముప్పై గతంలో రెండు నిమిషాలు పాపం ఒక అవనతమైన మానసిక స్థితిలో ఉండక తప్పదు తీసుకునేవాడు కాబట్టి ఆ మానసిక స్థితిని బాగా హైలైట్ చేసి దాన్ని బ్లోకప్ చేసి ఆ సమయాన్ని బాగా పెంచి దానం చేయటం అన్నది అది తామసదానానికి మీరు గోదానం చేయ గోదానం ఎలా చేస్తూ ఉంటారు మనవాళ్ళు పురోహితులు కూడా అలాగే జీవిస్తారు కూడా ఎలా చేయిస్తారంటే ముందు గోవును తీసుకొచ్చి ప్రాణం పదిన్నరకి ఇచ్చి ఏడింటికే గోవుని కట్టేస్తారు ఆ వచ్చిన వాడల్లా ఈ గోవుకి ఎక్కడంటే ఇలా గోదానం చేస్తున్నారు లేదని చెప్పుకుంటారు ఎవరికి ఇస్తున్నారంటే ఆ పంతులు గారికి ఇస్తున్నారని ఆ పంతులు గారిని అక్కడ కూర్చోబెడతారు ఆయన ఏడున్నర నుంచి అలా కూర్చుని ఉంటాడు ఆయన ఎవరిలో నాకు నీరసంగా ఉన్నట్టే ఒక గొప్ప కాఫీ ఉంటారు పంతులు గారికి ఇంత గోదానానికి చాలా టైం ఉందని వీళ్ళు క్యాకులేషన్ కూడా ఒక గొప్ప కాఫీ కూడా ఆయనకి ఇస్తారు ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి కూర్చోబెడతారు ఆయన ఆయన అలా కూర్చొని ఉంటాడు వచ్చేవాడు వెళ్ళేవాడు ప్రతి వాడు కూడా ఈ గోవు దానము ఈ పంతులు గారు ప్రతి గ్రహీత అందరూ అనుకుని వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇంకప్పుడు కొరుకులు కోవరాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు అందరినీ పోగేయటం బంధువులు ఫ్రెండ్స్ ఓ అందమందిని పోగేయటం వీడియోగ్రఫీలు ఫోటోగ్రఫీలు పెట్టడం గురుహిత్యుడి గారు చాలా గంభీరంగా మంత్రం మంత్రాన్ని సంకల్పమేగా అన్ని మంత్రాలు వీళ్ళు జనం ఏమనుకుంటారంటే మైతులు వినపడి అన్ని మంత్రాలు ఏమంటున్నారు చెప్తాం చేతిగా అడుగుతుంది శక్కు వస్తే అంటారు అలాగే జనులు ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమైనా అనుకోగలం కడుపు చూసుకుంటే కాలం ఏమవుతుంది తగ్గట్టు ఉంటుంది ప్రతిసారి కూడా కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మొమ్మ పాత్ర చింత కూడా మందరం ఇంకా అక్కడ పురోహితులు తను పాటించే ఉంటా అక్కడ ప్రవేశపెడతారు ఆయనకేం రాదు సంస్కృతం ఆయన కూడా పాటించి ప్రవేశపెట్టేసి సో దశ దశ పూర్వేషాం దశాపరేషాం స్వర్గారోహణ స్వర్గారోహణ అర్థం అంటే పది తరాల ముందు వాళ్ళు పది తరాల తర్వాత వాళ్ళు స్వర్గంలో వెళ్ళిపోవడం కోసం దానం చేసుకున్నారు అంటే ఈ ఒక్క గోవు దానం చేసేసి ఎంత ఆశ దశ పూర్వేషాం దశ అపరేషం ఇలాంటివన్నీ పెడతారు ఈ విడివాడు ఇదంతా మంత్రం అనుకో అది మంత్రమేం కాదు చచ్చి పూర్వ పరా సర్వనామ శబ్దాలు మీ భక్తిని కరెక్ట్ గా ఉందని సంతోషించడమే తప్ప అది మంత్రమేం కాదు మొత్తానికి ఇవ్వండి మీరు ఆవు కొమ్ము కొట్టుకోండి ఏమైనా కొట్టరు కాదు మీరు మీరు కూడా పుచ్చుకోండి కొమ్ము అని ఇచ్చేవాడు కొమ్ము కుట్టుకునేవాడు ఇంకో కొమ్ము ఆవు కంగారు పెట్టేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి అలాగే పట్టుకుని వెళ్ళండి ఇంత అశుభం చూస్తున్నాం అని అలాగే పట్టుబం పెంచబడి పాపం ఆయన ఎంత అవనతమై ఉంటాడు కదా మీరు వెయ్యి రూపాయలు దానం చేస్తూ దానికి ఇంత హగామిడి చేసి వాడు అలాగా సగం చచ్చిపోయి ఉంటాడు ఆ అవనతి మీరు పొంది పొంది ఆ దానాన్ని తీసుకొని అది తామస తర్వాత ఆయన జానానికి రమ్మంటే ఏమైనా తొమ్మిదికి ఇరమంటే తొమ్మిది మనకు వచ్చారు బుద్ధులు నక్కర్లేదు అయితే రావాలి నేను జ్ఞానం లేని నేను చాలా స్నేహితులు చేసేవాళ్ళు ఒకసారి చాలు లేదు చేసింది చాలు వచ్చి నిలబడు పట్టు చేపట్టు అని శుభ్రహంసంప్రద్దదే నమ్మమ్మా అని ఆ నీళ్లు అక్షతలు ఆయన చేతిలో వేసి ఆ చేపట్టండి ఇంకా ఎలా నిలబడతాను అని చేపట్టండి అని ఆయన మీద విసుక్కుని టికాకుబడి మొత్తానికి అక్షతలను నీళ్లు ఆయన పోసి ఇంత ఆలోచన చేస్తే ఎలాగండి మరి మా వాళ్ళు ఏమో అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంది మీ మూలంగా అంతా డిలే అయిపోయింది సరే కానివ్వండి అయితే తీసుకోండి మనం సంప్రదే నమ్మమా అని అది ఇచ్చి ఆయన పంపించాను చేసినట్లయితే అది అది అవమానం చేసుకుంటాం మామూలుగా వేద సభల్లోనూ అక్కడ ఎవరికి అవమానాలు చేయటానికి దాతలు అలవాటు పడుతుంటారు నేను చూశాను దీనికి తెలుగులో పేరు కూడా వచ్చింది ఈ మధ్యన పేర ప్రచారంలో ఉందో నేను అడగను ఉందో లేదోనో ఉండే ఉంటుంది మీరు మామూలుగా మా చిన్నప్పుడు అది నేను చూశాను తర్వాత శ్రీపాదు సుబ్రహ్మణ్య శాస్త్రియ మొదలైన కథా రచయితలు వ్రాసిన కథలలో కూడా ఈ ప్రసక్తి ముఖ్యంగా కనుగోలు వేరే సింగారు మీరందరూ రాసిన సాహిత్యంలో మనకు నిలబడుతుంది ఆ పదవి ఏమిటంటే సంభావ అదొక పదం అంటే వేద పండితులలో ఘనపాఠీయులు క్రమపాఠీలు సంహిత మాత్రమే వల్లించిన వాళ్ళు స్మార్థం చెప్పుకున్న వాళ్ళు నాలుగు కేటగిరీ ఇవి దీంట్లో దేంట్లోనూ ఫిట్ కాని వాళ్ళు ఇంట్లో గొప్ప ఉంటారు వాళ్ళకు కూడా సంభావన ఘనపాఠీలకి పది రూపాయలు క్రమపాఠీలకి ఆరు రూపాయలు సంహిత వాళ్ళకి నాలుగు స్మార్థం వాళ్ళకి రెండు దొద్ది సంభావన అర్ధ రూపాయలు అది స్కీము ఈ పది ఈ స్మార్ మందితుల వరకు నాలుగు లెవెల్ వాళ్ళు మెయిన్ డోర్ ఒకటి వచ్చి సభలో కూర్చుని పేరు పిలిస్తే వెళ్ళి తీసుకుంటారు వాళ్ళకందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి వెనక గుమ్మం ఓపెన్ చేస్తారు దొడ్డి గుమ్మం దొడ్డి అంటే వెనక భాగము దాని గుమ్మ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు వీళ్ళందరూ ఈ సంభావనల కోసం అపేక్షించిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఈ యజమానుడు ఏ సరిగ్గా వినపడిన ఉద్దేశండి అని వాళ్ళ నేను చికాకు తన పక్కన ఒక ఒక లాఠీ ఒక సేవకుడు కూడా వెలుపడి ఉంటాడు ఆ అర్ధ కాసులు అన్నీ పెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధ ఇచ్చి ఆ వేళ కదా అన్నారు మళ్ళీ వచ్చేదాన్ని అని చికాకు పడుతో మొత్తానికి ఓ పాతిక అర్ధ రూపాయలో ముప్పై అర్ధ ఈ దుర్గ్గి సంభావం నుంచి పనులు చేస్తారు వాళ్ళు చేసుకుని ఇది అలా చేయటము చాలా తప్పని ఒకసారి నేను ఒక వేద సభని నేను నడిపించిన సమయంలో ఈ పండితులందరికీ కూడా అయిపోయిన తర్వాత ఈ దొడ్డి సంభావన వాళ్ళు కొంతమంది అంటే నేను చెప్పాను దొడ్డి సంభావన కాదు వాళ్ళందరూ నా దగ్గరికి రండి ఎవళ్ళండి మిగిలిపోయింది ఎవరు నా దగ్గరికి రండి అని అందరినీ స్టేజ్ దగ్గరికి నా నేను ఈ దక్షిణ ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ స్కీమ్ ప్రకారం వాళ్ళకు కవర్లు పెట్టుకుని ఇస్తున్నారు మీరు ఇవ్వకండి మీరు ఇచ్చింది అయిపోయిందని నా దేవుల్లో ఒక అక్క ఒక్కొక్కరికి రెండేసేస కాగితాలు వంద కాగితాలు కట్టావు ఏదో కట్ట యాభై కట్టం వంద కట్టం ఆ ఒక్కొక్కరికి రెండు వేస కాగితాలు చొప్పున ఇచ్చేసి అందరూ అయిపోయారని ఇంకా వల్లనే మిగులు ఉంటే దయచేసి తప్పుగా దయచేసి దాన్ని అని అందరినీ మర్యాదగా తీసి ప్రేమగా వాళ్ళందరికీ రెండు వేస కాగితాలు తర్వాత ఈ పండితులు ఏదైతే దొడ్డి వాళ్ళకు కూడా మనకు వచ్చిందని అనుకుంటుంటే విన్నాను తర్వాత నేను అంటే దాంట్లో సమస్య కూడా ఉన్నది ఒక సమస్య ఉన్నది ఎందుకంటే పొడవ మీమాంసంలో జనీ మహర్షి సూత్రాలలో ఒక సూత్రం ఉన్నది ఆ సూత్రాన్ని శంకర ప్రభుత్వాలు గీతాహర్షి కోర్టు చేశారు ఆ సూత్రం ఆ సూత్రం ఏంటంటే ఘనపాఠికి పది రూపాయలు ఇచ్చి క్రమపాఠికి పది రూపాయలు ఇవ్వకూడదు ఎనిమిది రూపాయలు ఇస్తారు లేదా మీరు క్రమపాఠికి కూడా పది ఇచ్చేదానికి నిర్ణయించుకుంటే ఘనపాఠి చేతిలో ఇంకో రెండు రూపాయలు పెట్టాలి ఇక్కడ డిఫరెన్స్ మెయింటైన్ అది అని దేవుని సూత్రం నాకు సూత్రం గుర్తులేదు ఈ సూత్రాన్ని శంకర భగవత్పాదులు ఒక శ్లోకం దగ్గర పోటీ చేశారు ఏ శ్లోకమో తెలుసునండి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విశస్తిని అనే శ్లో పండితమదర్శినోట పూర్వపక్షం నను మరి దేవుని మహర్షి స్టేటస్ని బట్టి వేరువేరుగా సత్కారాలు చేయాలి అందరికీ సమాన సత్కారం చేయడం ఆయన చెప్పలేదు విషమ సత్కారాన్ని చెప్పాడు సమ చెప్పలేదు సమదృష్టిని చెప్పలేదు విషమదృష్టిని విధించినాడు మరి ఇక్కడ శ్రీకృష్ణుడు సమదృష్టి చెప్తున్నాడు ఏమిటిది అని పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏంటంటే అది కర్మకాండ సందర్భంలో అలాగే ఉంటుంది ఇది కర్మకాండ కాదు జ్ఞానము కర్మ దగ్గర భేదం ఉంటుంది తప్ప జ్ఞానంలో భేదం ఉండరాదు అని సిద్ధాంతం ఏదైతే అష్ట ఆ భాగాన్ని చూస్తే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు పురోహితులు నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళకి సత్కారం చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్టేటస్ ని బట్టి వాళ్ళకి రేటు ఆ డిఫరెన్స్ ని మీరు మెయింటైన్ చేయాల్సి మెయింటైన్ చేసి అది అయిపోయిన తర్వాత మీరు ఎవరికైనా ఎక్స్ట్రాగా ఇవ్వదలుచుకుంటే దాంతో సంబంధం లేకుండా విడిగా ఇవ్వాలి మొత్తానికి ఎక్కువ ఇచ్చిన తక్కువ ఇచ్చిన సత్కార భావనతో ఇవ్వాలే తప్పించి మీరందరూ దొద్దికి రండి అంటే వెనుక పృష్ఠభాగానికి ఇంటి వెనుక భాగానికి దుడ్డి అంట అటువైపు రండి మెయిన్ రోజు కూడా మీరు రావద్దు అది వాళ్ళందరినీ అది పంపించి అప్పుడు వాళ్ళకి వేరే హడావిడి హడావిడిగా ముఖం కూడా తోడకుండగా ఒక తక్కువ సొమ్మును వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళేం పట్టించుకోరు వాళ్ళ అర్ధరూపాయి తీసుకుని వెళ్ళిపోతారు ఆ రోజుల్లో అర్థ రూపాయి అయితే ధర ఎక్కువ రూపాయికి వస్తాది వచ్చేది లేకపోతే కూడా అంత కాకపోతే విలువైన రోజు డబ్బుకు విలువ ఉన్న రోజు కాబట్టి మీరు పదిహేను రూపాయలు రోజున్నారనుకోండి వాళ్ళందరినీ వేరే పనిచేసి పదిహేను రూపాయలు ఇచ్చా బాగుందంటే అవమానం చేసినట్టు కాదు వాళ్ళకు కొంత మరీ పండితులతో సమానంగా కాకుండా వాళ్ళకు కొంత స్థాయికి తగ్గట్టుగా మన స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలి కొన్ని పండితుడు కాకపోయినా వాడు చేయి చాచేనలు మనం ఉదా ఉదాహరణ వాళ్ళకి నేను ఏదో ఇచ్చాను నేను చెప్పడం కోసం నా అభిప్రాయం అది కాదు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఇస్తూ ఉంటారు మీరు దానాలు అవి చేస్తూ ఉంటారు శుభకార్యం అనేటప్పుడు ఎవరో అపేక్ష తోట పాపం పండితులు పండితులు కాని వాళ్ళు అందరూ నేను అక్కడ కాకినాడలో కూర్చున్నదో ఒక చూసుకుంటూ ఉంటే విభూత్పత్తిని పండిపట్టినని పండుగ వేసుకుని ఇద్దరు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారు వచ్చి మేము వేద పండితులు వండి ఏం చెప్పారు అదండి దయచేయండి ఏండి మేము సత్కారాన్ని అపేక్షించు వచ్చాము వాళ్ళు నన్ను ఒప్పుకుంటూ వచ్చారు చెప్పారు వాళ్ళకి అని నేను మేము వేద పండితులు వండి ఏమన్నారు అని ఓసారి అంటే నేను ఒప్పుకున్నాను రెండోసారి మళ్ళీ అన్నా వెంచా అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళ పాండిత్యాన్ని అన్నీ చూపించి కొంత ఎక్కువ సొమ్ము అధికాం అని అభిప్రాయం అయితే ఉండొచ్చు ఓకే దేర్ వే ఆఫ్ కలెక్టింగ్ మనీ నివాల్సం నేను చెప్పాను వేదం చదువుకున్నాను అని డైవర్ అంతేకాన్ని క్షమించండి అన్నీ మేము మీ ముందు వేద మంత్రిని చెప్పి పండితులని కాదండి ఏం పర్వాలేదు మీరు మొదలుపెట్టి అదేదో అవకతవని చెప్పి నేను మిమ్మల్ని కరెక్ట్ చేసి నా మనస్సుకు కలిగి ఇటువంటి పరిస్థితి ఉండరాదనే అభిప్రాయంతో నేను మీరు ముందే చెప్పేశాను మీరు ముందే చెప్పారు మీ ముందు మా పండించే ప్రదర్శించాలంటే మాది ఏమి రాదు మీ దగ్గర నుంచి మేము ఏదైనా అపేక్షించే మంచి కూర్చోండి అంచనాలు ఏమైనా అవుతారా టీవైనా అవుతారా వాళ్ళకి నేను ఏదో నా సార్ వాళ్ళకి నేను కొద్దిగా ప్రశ్నించడం ఇది వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు పండితులు కాదని తెలిసినప్పుడు కూడా మీరు ఇవ్వడమే నేను ఇష్టమైనట్లయితే ఇవ్వడం మంచిది మనం ఇచ్చేసి ఉన్నాక దానికోసం ఇతర వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పాండిత్యాన్ని వాళ్ళ సామర్థ్యాన్ని మనం ఎందుకు అంచనా వేయటం ఎందుకు అంచనా వేయాలి అయ్యా వచ్చారు రండి తీసుకెళ్ళండి ఈ రెండు సంవత్సరాలు పట్టుకెళ్ళండి ముగ్గురు ఆరు వందలు పట్టుకెళ్ళండి వాళ్ళు మహానంగా పడిపోతారు వాళ్ళకి డబ్బు అవసరమే కదా అందరు వాళ్ళు కుటుంబాలు ఇవ్వ ఉంటాయి ఈ పేరు పెట్టి కొంచెం పొత్తు పెట్టుకుని విభూతి గట్టిగా పెట్టుకుని వేషం వేస్తే జనం ఇస్తున్నారు అనేటువంటి ఒక సంస్కారం ఉండబట్టి కదా వాళ్ళు దానికోసం ఆశపడ్డారు వాళ్ళ ఆశని మనం నిరాశ చేయవచ్చు పండితులకి ఇచ్చినట్టుగా ఇవ్వనక్కర్లేదు అని అవజ్ఞ అంటే తిరస్కార బుద్ధి చేయటం అవజ్ఞానం అసత్కృతం వాడు పాపం నీచభావను ఫీల్ అయ్యేట్లా చేసి అవనత్తుని ఫీల్ అయ్యేట్లా చేసి వాడి అవనత్తుని మ్యాగ్నిఫై చేసి దానం చేయటం ఇలాంటి పొరపాట్లు చేయకూడదు దానం చేస్తున్నారు చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది అలాంటి దానాలు ఉండబట్టే అసలు శ్లోకంలోకి వచ్చింది కాబట్టి తామసదానం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఒక ఆయన ఓ పండితులు వచ్చాడు కొడుకు రెండో కొడుకు పెళ్లి చేసుకుంటుంటే సత్కారం కోరి వచ్చాడు సో ఈయనకాడ ఏమండి పెద్ద కొడుకు పెళ్ళి అయినప్పుడు మీ ఎందుకు రాలేదు అనేది అంటే నాకేదో కుదరలేదండి రాలేదు అది మీరు ఇంట్లో శుభకార్యం ఒకసారి వచ్చి ఒకసారి రాకపోతే ఎలా కుదుర్తుంది మీరు రెగ్యులర్గా రావద్దా మీరు ఊళ్ళో కూడా శుభకార్యానికి నేను తగురుకోవడానికి మీరు అప్పుడు రాలేలేదు అంటే అయ్యా నేను రాలేకపోయాను ఇప్పుడు వచ్చాను అని సరే కానీ వాళ్ళు పట్టుకెళ్ళండి అని అలా ఇచ్చాను అది కొంచెం జబర్దస్తీతనం జబర్ జబర్దస్తిగా పొగలు మూతను అది ఉంటాం ఒక ఊళ్ళో ఒక మోతుబరి బ్రాహ్మ ఒక కరణంగా ఒక ఆయన ఉండేవారు కరణంగా మునసు ఆయన గ్రామానికి అంతటి అధికారి పెద్దవాడు తర్వాత భూస్వామి దమ్మున్నవాడు ఆ రోజు ఆయన పళ్ళు తోముతాడు పొద్దున్నే ఏడున్నర ఐటైతే పళ్ళుతో కూర్చు పొడవకుంటుంటే పంతులు గారు వచ్చారు పంతులు గారు వచ్చి అయా అయా ఈ రోజు మీ నాన్నగారి తర్జనం అండి చెప్తే ఈయన పళ్ళుతో ఉంటాడు ఆయా పంతులు నీకు బుద్ధి ఉండద్దు సర్జిన కలివి ఆ రోజు బుద్ధారా చెప్పాల్సిన అవసరం లేదా అంటే మీరు చెప్దామని మొన్న వచ్చానండి మీరేమో ఏదో పని మీద ఊరుకు వెళ్ళారని ఉన్నారని చెప్పి నాకు చెప్పడానికి అవకాశం లేకపోయింది కొన్ని నాకు చెప్పకపోతే నా బాధ్యత ఇప్పుడు చెప్పి అడవచ్చురా మొన్న ఎన్నెరాలైతే ఇలాగొచ్చావు నిన్న నాకేదో పనుండి పొరుగుకి వెళ్ళానండి మీకు నీకు దోషం కలగకూడదని పొద్దున్నే పరిగెత్తుని వచ్చాను నా చేసేవాళ్ళు అధికారిగా ఇద్దరు బ్రాహ్మలు వద్దాం మరి భక్షడి బ్రాహ్మణులు నాకు తెలియదు అండి నేను మంత్రం చెప్తాను వచ్చి మీ చేతిలో ఇద్దరు గ్రాహ్మణులు మొత్తం అంటే నా చేతిలో ఎవరు లేరు అందరూ శ్రావణి దానికి వెళ్ళిపోయారు అంటే సరే చేసే ఒక వెనకాల నేను పోయి స్నానం చేస్తాను ఓ పదింటికి రా తర్జనం పది పదకొండింటికి మొదలు పెడతాను పదకొండు పదింటికి రా అంటే సరే వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు ఆయన దగ్గర ఒక కూలి ఉంటాడు కర్రపట్టులో కోతురాజు అక్కడ పోతురాజు దగ్గర ఇది వచ్చేస్తామంటే ఆ మెయిన్ రోడ్డు దగ్గర ఈ నాలుగు రోడ్ల కోడల దగ్గర నిలబడవు ఎవరైనా పంతులు ఎవడైనా దుర్డు పెట్టే పట్టుకో ఇద్దరు మంతులు కావాలి పట్టుకురా పద పళ్ళు కావాలి పట్టుకురా వెళ్ళలేము వాడు రానైతే చేసి కట్టేసి పట్టుకున్నా తన ఓ అది పురుమాయించారు పోతురాడి కరపట్టుకుని వెళ్ళి ఆ ఊరి మొగ దగ్గర నిలబడ్డాడు అలా వెళ్ళి వాళ్ళలో కనబట్టు నువ్వు బ్రాహ్మణుడ ఆ నేను బ్రాహ్మణు వెళ్ళరా పూర్తి అదేంటి ఈవళ మా సారి ఇంట్లో తర్జిన నువ్వు కూర్చోవ కాదు నేను వెళ్ళిపోవాలి నేను రావాలంటే ఎదురు దీకే నీకేమి వచ్చిందా ఏమేమి భోజనం పెట్టి దక్షిణ రూపాయి దక్షిణ ఇస్తారంటే బ్రాహ్మణుడు అన్నావు కదా మాట కూర్చోం కదిలేవడే ఇంట్లో కర్రా అని ఇద్దరిది అడ్డు దారికి అడ్డుపడి ఆ ఇద్దరిది బ్రహ్మ గట్టుకు అప్పుడు ఈయన అంత బ్రాహ్ తజ్ఞం బ్రాహ్మణాస్తానికి రమ్మంటే అంత యుద్ధువరం చేస్తారేమో ఏం చేతిని చేస్తారా ఏమైనా తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి రండి లక్ష్మీ కూడా ఇస్తారు కూతురు అంటే పంతులు గారు మేము వెళ్ళిపో ఇంకో మాట్లాడదారంటే కోతురాజు తరపకుండా వాళ్ళిద్దరిని బలవంతంగా కూర్చోబెట్టి ఇంటికి వచ్చాడు పదకొండు ఇంటికి స్నానం చేయండి చేత ఆజమానం చేయండి యశవా విశ్వహ నారాయణ విశ్వహ ఆయన ఎప్పుడూ నీళ్ళు కలుపుకోండి ఆ వద్దకోండి ప్రాచీనాలు జరిగి వద్ద అంటే ఏదో ఒకసారి చెప్పాలి ఒకసారి ఒకసారి అందయ్యి సరే కానీ అదే ఆడీ వాళ్ళిద్దరికి భోజనం పెట్టి ఇరవై రెండు రూపాయలు బ్రాహ్మణ సంభావన ఇచ్చి పంపిస్తారు ఈ కథని చిలకవర్తి లక్ష్మీ నరసిమోహం గారు ప్రహసదాల పుస్తకం రాశారు అలా ఉండకూడదు దానాలు అంత జబర్దస్తి దానాలు అవమానం చేసి అసత్కారం చేసి దానం చేయకూడదు దానం ఎలా చేయాలో తెలుసుకోండి వాడు దానం పుచ్చుకున్నట్టు కానీ మీరు దానం ఇచ్చినట్టు కానీ మూడో కంటి వారిని తిరిగికూడదు మూడో కంటి వారి శివుడు వారికి కూడా పెరిగూడదు మీ దగ్గర నుంచి బుక్ అలా ఉండాలి అలాగా దానం చేయాలి తర్వాత ఎప్పుడైనా దానం చేసి నేను దానం చేశాను అని చెప్పారనుకోండి చేసినప్పుడు సాత్విక దానమైన మీరు కనుక ప్రచారం చేసినట్లయితే రాజస దానం అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్పినట్లయితే సాత్విక దానం అది రామసదానం అయిపోతుంది కాబట్టి దాన్ని అలాగా చెప్పకుండానే చెప్తారు సో దీని ఒక అల్టిమేట్ అంతిమమైన సలహా ఏంటంటే మీరు దానాలు నేను చేస్తూనే ఉంటాను మీలో దాన స్వభావం ఉంటుంది మీరు ఎవరికి ఇక్కడికి వస్తాను ఇక్కడ కూర్చొని పాఠం చేస్తున్నారంటే మీలో ఔదార్థం ఉండి ఉండియే చేస్తున్నారు కదా మీరేం చేస్తారంటే మీ దానంలో రాజసము తామసము ప్రవేశించకుండా చూసుకోవాలి అంటే మీరు రాజస తామసములను దూరం పెడితే సహజంగా అది సాత్విక సహజంగా అప్పుడు మీకు అంతఃకరణ శుద్ధి ఆత్మనిష్ట మోక్షము అనే మహాఫలం వరకు మిమ్మల్ని ఆ దానము తీసుకువెళ్ళగలుగుతుంది యజ్ఞ దాన తపకర్మ న త్యాజ్యం కార్యమే తత్ అని పది అధ్యాయంలో శ్రీకృష్ణుడికి చెప్పబోతున్నాడు దానం అనేది మనం ప్రకృతి నుంచి పొందినటువంటి ఒక వరము ఒక సంపదను మళ్ళీ తిరిగి సమాజానికి అందజేసేటువంటి ప్రక్రియ యజ్ఞము మన మనం సంపాదించిన సంపదను మనం మన పుణ్యం కోసం మన పరలోకం కోసం మన మోక్షం కోసం ఖర్చు పెట్టి యజ్ఞించే ఖర్చు పెడితే అది యజ్ఞం అవుతుంది మనం సంపాదించిన సంపదని సమాజ శ్రేష్ఠ కోసం ఖర్చు పెడితే అది దానం అవుతుంది సంపదని పూర్తిగా పక్కన పెట్టి నిర్లిప్తంగా నిరాడంబరంగా జీవిస్తే తపస్సు అవుతుంది యజ్ఞదాన తప కాబట్టి దానం అనేది మన జీవితంలో ఒక అవిభాజ్యమైన అంగంగా ఉంటుంది దాన్ని సాత్విక దానంగా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి చాలా రహస్యంగా మీరు దానం చేశాడు అడుగుతున్నాడు అనే సంగతి కూడా మూడో గద్దవాడికి కూడా తెలియని విధంగా మనం ఇస్తున్నామనేటువంటి కర్తృత్వ భావన కూడా లేకుండా ఆ పాత్రను తీసి పాత్ర లభించినప్పుడు సో తదేవ దేశ స ఏవ దేశ స ఏవ కాల ఎక్కడ సత్పాత్ర లభిస్తాయి మంచి పాత్ర లభిస్తే అంటే వాడు ఎదో కష్టంలో ఉన్నాడు తక్కువని ఆ తక్కువని ఇంకా ఆలస్యం ఆ ఛాన్స్ దిక్కి పెట్టుకోకుండా మనం సహాయం చేయాలి ప్రజలకి మన వల్ల ఉపకారం జరగాలి వాళ్ళు చదువుకుంటూ కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని మనం తీర్చాలి ఎవరైనా పేదవాడు పిండి కోసం ఇబ్బంది పడుతుంటే ఆ కష్టాన్ని మనం చేర్చాలి ఎవరైనా మందు మాపు కోసం కష్టపడుతుంటే ఆ పని మన వల్ల అయిపోవాలి అలాగా ఒక నిరంతరము మన వల్ల సకల ప్రాణ రూపంగా ఉండేటువంటి పరమాత్మకు మన జీవితాన్ని అలాగా సమర్పించేటువంటి భావనతోటి చేయాలి తప్ప పుణ్యం కోసం లేకపోతే లౌకిక ఫలాల కోసం రాజస్వ దానస దృష్టిని తప్పనిసరిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక చక్కని చర్చ ఉపయోగకరమైన చర్చ మనం చేసినాము భాష్యకర్ణం కదా చూడండి అదేశ కాలే అపుణ్యే దేశే అంటే అదే శే అదేషే అంటే మధ్యమ పదలోమ సమాసం ఆ శబ్దాన్ని అది మిస్ అయిపో అదేశే అంటే అపుణ్యే దేశే అని అర్థం దేశము కాలి దేశము దేశము కాలి దేవట అపుణ్య అర్థం అకాలి అంటే అపుణ్యకాళి అని ఉంటారు మధ్యమోదం ఒక సమస్య కాబట్టి పుణ్యదేశము కాంతి పుణ్యదేశము కాంతి అంటే అర్థం ఏంటి ఆయన దృష్టాంతం చెప్పినట్టు స్వేచ్ఛ శిక్ష్యాది సంకీర్ణే సాగుబోతులు అందరూ ఒక కోట చేస్తారు చేస్తే ఇలాంటి దానాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు క్లబ్బులు ఉంటాయి ఖరీదైన క్లబ్బులు ఉంటాయి క్లబ్లో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలంటే ఆ క్లబ్ వాళ్ళందరికీ ఒక డిన్నర్ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డిన్నర్ పార్టీలో వాళ్ళందరికి ఖరీదైన భోజనము ఖరీదైనటువంటి ఆల్కహాల్ మొదలైన విషా తములను మీరు సమర్పించాల్సి ఉంటుంది అది దానమే అవుతుంది కదా అది తామస దానం అవుతుంది ఆగుబోతులు కేకాట రాయిల్ కేకాట వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ అంటారు మాకేదన భోజనం ఏర్పాటు చేయాలి సరే ఈ కేకాట వాళ్ళందరికీ నేను ఇవాళ సాయంకాలం డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను అని వాళ్ళందరికీ భోజనం పచ్చేది అది మరి అన్నదానమే కదా కానీ ఈ పెకాట్రాయలకి అన్నదానం చేసి వెళ్ళి వాళ్ళందరికీ కాఫీలు వచ్చి ఇప్పించి టీలు ఇప్పించి అది దానమే అవుతుంది ఇప్పుడు భజన చేసి వాళ్ళకి అన్నం పెట్టి కాఫీ ఇప్పిస్తే అది దానం పెకాటాని వాళ్ళకి భోజనం పెట్టి కాఫీ అది దానే కానీ తామసరా అవుతుంది అప్పుడు వేసేది అలాగే అశుచి అశుచి అంటే ఈ కోడి పందాలు లేకపోతే జల్లికట్టు అనే మధురైలో జల్లికట్టు పెట్టారు మధురై పవిత్రమైన దేశం అక్కడ జల్లికట్టు అవుతుంది జల్లికట్టు బ్లడ్ స్పోర్ట్ బ్లడ్ స్పోర్ట్ కోడిపల్లెములు బ్లడ్ స్పోర్ట్ దేవుడి పేరుతోటి బ్లడ్ స్పోర్ట్ ఇండియాలో నడుస్తోందంటే అది భారతదేశం పేరుకి ఆ సంస్కృతికి అవమానం తప్ప మరొకటి కాదు అంటే మన భగవద్గీత సుఖరాము ఇప్పుడు చేసి ఇలాంటివి నడిపిస్తూ ఉంటున్నారని మనం అనుకోవాల్సి చాలా దురదృష్టకరమైన పరిణామము సుప్రీంకోర్టు దాన్ని ఆపుదామని చూసింది కానీ రాజకీయ నాయకులు పడనివ్వలేదు సమాజంలో ఉండే నాయకులు కూడా దానికి తగ్గట్టే ఉన్నారు సో మొత్తం మీద జల్లు కట్టును ఈ కోడి పందెమును ఇక నిర్వహించబడటము మన సమాజంలోనే అనాగరికత లక్షణానికి నిలువ అర్థం పడుతూ ఉండదు అలాంటి ఫోటోకు వెళ్లి ఆ కోడి వాళ్ళందరికీ కాజీలు తీ లేదా జల్లికట్టు వాళ్ళకి బహుమానం ఉండదు ఆ జల్లికట్టు ఆ యుద్ధిని పట్టుకున్న వాడు ఎవడో ఉంటాడు పది గేయో పదివేలు బహుమానం ఇస్తున్నామని బహుమానం ఉంటాడు ఇలాంటి దానాలు ఉన్నాయి చూసారా అపుణ్య దేశములో చేసేటువంటి దానములు పాప దానములు అకాలే పుణ్యహే పుత్ర అప్రఖ్యాతే సంక్రాంత్యాది విశేషరహితే అకాలే అంటే కూడా మధ్యమ పదలోపమే అది పుణ్య పుణ్యమును కలిగించేటువంటి కాలము ఈ దానం చేస్తే పుణ్యం లభిస్తుంది అలా విధంగా ప్రసిద్ధమైన కాలం ఒక కొంటుంది అలాంటి కాలం కాదది అక్కడికి వెళ్ళి అంటే సంక్రమణము సంక్రాంతి ఇవాళ మనకు సంక్రాంతి ఆయన శంకరులు క్షేత్రానికి కురుక్షేత్రం ఇచ్చారు పవిత్రమైన కాలమునకు సంక్రాంతికి పవిత్రమైన కాలము ఒక ఇచ్చారు సంక్రాంతి అవి ఐ it is ఇట్ ఈస్ నాట్ యాస్ట్రాలజికల్ ఇట్ ఈజ్ యాస్ట్రోనాజికల్ అంకేతనే అది ప్రతి సంవత్సరము ఒకే రోజున వస్తుంది ఈ శ్రీరామనవమిని మన వాళ్ళు ఆస్ట్రలాజికల్ చేసి పెట్టారు అంచేతనే అది ఒకే ఒకే రోజు రాదది ఓ రోజు వస్తుంది ఓ రోజు ఒకటి వస్తుంది దాంట్లో భద్రాచలం వాళ్ళ శ్రీరామనవమి వేరు మళ్లీ అమలాపురం వాళ్ళ శ్రీరామనవమి వేరు ఎవరి శ్రీరామనవమి వాళ్ళది నవమి ముందు కొట్టుకోవడం ఒక అంటాడు నవ్వుని తోక పట్టుకోవడం ఒకరి అంటాడు ఎవడు ధోరణి వాటిని దాన్ని మళ్ళీ పెద్ద పండి పాండిచ్చు కూడా నానిష్యం ఇది నానిష్యం నానిష్యు మీద పాండిత్యాన్ని చూపించున్నారు ఎవరో నన్ను అడిగారు శ్రీరామున కొందరు చేస్తున్నారు కొందరు మేము ఏ ఎప్పుడు చేయాలని అసలు అడిగా మీరు ఏం చేద్దామనుకుంటున్నారు శ్రీరామున చేద్దామనుకుంటున్నారు చెప్పండి రాముణ్ణి పూజిద్దాం కొంచెం ఇవాళ రేట్లు కూడా చేయండి నా పని తర్వాత రేపు ఇవాళ రేట్లు చేసి ఆగిపోద్దు రోజూ చేయాలి రోజు రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు అలా చేయాలి అంటే నేను అడిగిన ప్రశ్నకి అది అక్కర్లేదు మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నే కాదండి ఇట్స్ రాంగ్ ది క్వశ్చన్ ఇట్ ఇస్ దా ఆన్సర్ పది దీని మీద ఈ పండితుడు ఎలా చెప్పాడో ఆ పండితుడు అలా చెప్పాడు అంటే ఇసే నా ఇష్యూ అండి ఇష్ట నాన్ ఇస్ట్యూ దాన్ని ఎలా వ్యాఖ్యాని కేవలం నాకు అర్థం కావట్లేదు నాన్ ఇస్ట్యూ మీద పాండిచ్చే ఉంటుంది వీళ్ళ పాండించారు కొర ఎందుకు కొరగానే పాండించారు కాబట్టి ఆ విధంగా ప్రఖ్యాతి లేని కాలం ఒకటి చూసి దాని మధ్యాహ్నం మూడు గంటలకు బ్రాహ్మణు భోజనం ఎక్కడో కడుపును భోజనం చేసిన నిద్రపోతుంటే ఆయన ఇస్టు ఏపీ పాటు రూపాయలు ఆరోపిస్తానని అలాగే చేయకూడదు అది సమయం కాదు దానం చేయటానికి తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే టైంలో పూజలు అవి చేయటం దానాలు అవి చేయటం చాలా తక్కువ దేవుళ్ళను నిద్రపోని వాళ్ళు మనం నిద్రపోవాలి దేవుళ్ళని నిద్రపో అసలు మీరు నిద్ర మానేసి ఏ పని చేయటం అని అవసరం అండి మీకు హాయిగా నిద్రపోండి పది పది పది పది వేపటికి నిద్రపోండి పదివేపటికి నిద్రపోతే ఇంటికి లాస్తారు నాలుగు అది వేస్తారు అప్పుడు ఏదైనా చేయండి అప్పుడు ఏదైనా యోగా చేయండి మెడిటేషన్ చేయండి లేకపోతే వాకింగ్ రీతి వెళ్ళడం అది కూడా ఒక పవిత్రమైన కార్యం ఉషస్సు ఉషస్ ఉషస్సు దేవతని అశ్వావతి గోమతి అని వర్ణించింది శృతి ఆ ఉషస్సు దేవత గోమతి అశ్వావతి బహుజనం ఉందనుకోండి భోజనం ఉషసహాని బహుజనాన్ని బట్టి వచ్చింది అయితే ఉష అంటే అశ్వావతి గోమతి అని ఉంటుంది అశ్వము గోము గోవంటే విలుగు అష్ట అశ్వం అంటే శక్తి అంతేగాని గురవము అవు అంటారు వర్షస్సుకి గురము ఆకమవుతుంటాయి వర్షస్సు అంటే అది కాలము కదా కాలానికి గురవం అవేమిటి ఆ కాలము నందు వెలుగు ఉంటుంది శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా చదవాలనుకుంటే అది సరైన కాలం వృషస్సు ధ్యానం చేయాలనుకున్నా భగవద్గీత భాష్యం చదువుకోవాలనుకున్నా అది చక్కటి కాలం నేను ఆ రకంగా ఏదైనా చూస్తూ ఉంటాను అందులో నాకు కాలం నచ్చిన కాలము వస్తుతం గౌరవం మీరు వాకింగ్ వెళ్ళాలనుకున్నా ఏదైనా యోగా చేయాలనుకున్నా సూర్య నమస్కారం చేయాలనుకున్నా శక్తికి సంబంధించింది కూడా అదే అశ్వామతి గోమతి రెండు ఉన్న కాలము ఉషశ్ కాలం ఉషస్ అది ప్రత్యేకమైన కాలం కాబట్టి ఆ టైంలో ఆ పని చేయాలి కానీ అర్ధరాత్రి రెండింటికో మూడింటికో లేకపోతే సూర్య నమస్కారం చేయటం అలా చేయటం సందర్భం కాదు దానము కూడా ఆ కాల సందర్భం చూస్తూనే చేయాల్సి ఉంటుంది అపాత్రే మూర్ఖ తస్కరాది పాత్ర కాని వాళ్ళకి దానిలేదు మూర్ఖుడికి దానిలేదు మూర్ఖుడు అంటే వాడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాడు డెవలప్ కాలేదు వాడికి వాడు వచ్చినా వాడికి ఒక రూపాయలు వాడు ఆ కార్యక్రమం తీసుకెళ్ళే బయట ఈ మిరపగా గజ్జీల వాడికి ఇచ్చి ఒక గజ్జీ పెట్టుకుని అది దుర్వినియోగమైనది కదా మూర్ఖ లేకపోతే పేకాట ఆడుతున్నాడంటే డబ్బు పెట్టి వాడే మూర్ఖుడికి వేరే మూర్ఖుడే ఉంటాడు తర్వాత ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా తాగుతున్నాడంటే మూర్ఖుడే అలాగే సిగరెట్లోవి ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలుసుకుంది తాగుతున్నాడు అంటే మూర్ఖుడి కింద లెక్క కాబట్టి అలాంటి మూర్ఖులు మూర్ఖత్వముతో కూడి చేసే పనులకు ఆ డబ్బు ఖర్చు అవుతుంది అనే విధంగా మీరు ఇవ్వడము తప్పు అలాగే తస్కరారిధ్య ఇప్పుడు దొంగలు ఉంటారు వీళ్ళందరినీ జైల్లో పెట్టారనుకోండి వాళ్ళందరికీ మీరేదో దానం చేశారంటే దొంగతనానికి వెళ్ళిన వాళ్ళకి దానం చేశాను అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు ఆ వంశం పుచ్చుకుని పట్టుబడి వాళ్ళు జైల్లో కూర్చున్నాడు అనుకోండి వాడికి మీరేదో ఉపకారం ఇప్పుడు ఆ ఉపకారం తామసం ఉపకారంలో చేయొచ్చు దానికి కూడా ఒక పుణ్యం ఉంటుంది కానీ అయోగ్యుడికి అయోధ్యుడికి సింపటైజ్ చేయటం దుష్టుడికి సింపటైజ్ చేయటం సూర్యులన్నో సంంపటైజ్ చేయటం వాళ్ళకేదో సపోర్ట్ చేయటం అలాంటివి చేసినట్లయితే అది కూడా మీ దానం వ్యర్థమవుతుంది ఇది ఎలాగంటే అవినీతి పరుడికి ఓటు వేసేటప్పుకోండి ఆ ఓటు ఏమవుతుంది వ్యర్థమ ఓటు కూడా దానమేగా మీరు అనుమోదం చేస్తూ అవినీతి పరులను అనుమోదం చేశారని చెప్తాను ఇప్పుడు నీతి మంత్రులు అవినీతి పరుడు కలిసి ఇద్దరూ పోటీ చేస్తే నీతి మంత్రుడికి డిపాజిట్ దక్కరు ఈ అవినీతి పరుడు వాడు ఎలక్షన్ ఎందుకు వచ్చిన మన సమాజంలో అవినీతి మానసికంగా కూడా ప్రవేశించేసింది యాక్షన్స్ లోనే కాకుండా ఆ సంస్కారం స్థాయిలో కూడా అవినీతి ప్రవేశించేసింది అని మనది మనకి స్పష్టమైపోయింది కదా ఇంతవరకు అవినీతి వెళ్ళిపోయిందంటే దేవాలయం గర్భగృహంలో కూడా వెళ్ళిపోయిందండి అక్కడ కూడా విరిగితే దేవతలకు కూడా లంచం పెట్టేస్తామనే లెవెల్కి వచ్చేశాడు మన వాళ్ళు దేవతలకు కూడా లంచం పెట్టారు వాళ్ళు తీసుకుని మీకు సిద్ధంగా ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనే అనే లెవెల్కి తయారైపోయి ఆ రకంగా అయోగ్యమైనటువంటి వాళ్ళని సపోర్ట్ చేసినట్లయితే మీకున్న యుక్తితో శక్తితో అదంతా వ్యర్థమే అవుతుంది అదంతా తామస దానం అవుతుంది కాదండి మేము చక్కటి దేశంలో చక్కటి కాలంలో చక్కటి పాత్రకి దానం చేస్తున్నాము అని మీరు అన్నప్పటికీ సత్కారం ఉండాలి ఉండరాదు అది నెక్స్ట్ పాయింట్ దేశాది సంపత్తౌ చది సతి సత్పత్తి దేశాది సంపత్తి ఉన్నప్పటికీ దేశాది సంపత్తవు సత్యాంచ అది ఉన్నప్పటికీ కూడా పాద ప్రక్షాళన పూజాది రహితం అసత్వచన పాద ప్రక్షాళన పూజాదిరహితం అసత్సత్కారం లేకుండా దానం చేయటం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతున్నారు అది దానం అవుతుంది కానీ ఎలా చేస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా చేయాలి అయ్యా దయచేయండి లోపల గుర్తి కూర్చోండి అని ప్రీతిగా పిలవాలట్లేదా అది భోజనం కావాల్సిన వాళ్ళు అక్కడ లైన్లో నిలబడి ఉండే బయట నిలబడి ఉండే చూస్తాను సో ఒక గుమాస్త సత్రం గుమాస్త సత్రాలు ఉండేవి సత్రాల్లో భోజనం పెట్టేవారు గుమాస్త చెప్తే కానీ వంట ప్రారంభం భోజనం పెట్టేవాడు ఈ గుమాస్తా ఏం చేస్తున్నాడు వెళ్ళేప్పుడు సంఖ్యామం చేస్తే నేను భోజనానికి వస్తానని ఒక ఆయన వచ్చాడు ఆయన వారి పిల్లాడి ఉండి చొక్కాతోటి భోజనానికి వచ్చావేంటి అని ఏదో అన్నాడు అంటే కూడా నువ్వు భోజనం పెడతావేమోనో వచ్చావు చొక్కా తీసేవంటే తీసేస్తాను దాన్ని అదాను అదో పెద్ద ఇష్యూ కింద చేస్తావు భోజనం పెడతావాతావా అంటే ఆ దత్తాలు కూర్చోవు ఇంటికి నీళ్లు తెచ్చు కూర్చోవా నీళ్లు మరి కరుస్తారేమో అనుకున్నా అసలు బ్రాహ్మణుడికి నీళ్లు లేకపోతే వాడు అవమానమే అంటే ఇలా ఏదో మాట్లాడి ఆఖరికి భోజనం పెట్టడం ఆయన భోజనం చేసి వెళ్తాడు ఆయన భోజనం కావాలి భోజనం చేసి వెళ్తాడు ఇది శ్రీపాది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఓ ఒక పుష్పభ రాశారు ఈ రకంగా అలాగా దేశము కాలము పాత్ర అన్నీ ఉండి కూడా మనం అవమానపూర్వకంగా వాళ్ళకి అన్నం పెట్టిన ధనం ఇచ్చిన అది మళ్ళీ తామస దానం అవుతుంది ప్రియవచనం పలకాలి ప్రేమగా మాట్లాడాలి ముఖ్యంగా దానం పుచ్చుకునేవాడు ఒక మానసమైన అవనతిలో ఉంటాడు ఆ అవనతి నుంచి ఆయన బయటపడ్డాడు ఆ విధంగా మాట్లాడాలి తర్వాత భోజనం పెట్టే సందర్భంలో అయితే కాళ్ళు కడుక్కున్నది నీళ్ళు ఇవ్వాలి తీసుకువెళ్ళి ఇవ్వాలి నీళ్ళు కాళ్ళు కొడుకోండి లేకపోతే మేము ప్రస్తుతం నీళ్లు మీరు కడుక్కోండి పూర్వం కాళ్ళు కొడుక్కోవడం అన్నది అవసరం నీటిలో తిరిగి వచ్చేటే కాళ్ళు కొడుకోవడం అవసరం కాదు అంతేకాని చలికాలంలో కూడా వాటిని కట్టేసుకుని ధన్యాలతో కాలు కడిగేయమని అభిప్రాయం కాదు సందర్భాన్ని బట్టిపోవాలి హైజీన్ అని అర్థం పాదప్రక్షాళనము అంటే హైజీన్ రోడ్లన్నీ తిరిగి వస్తే పాదరక్షణ లేకుండా ఉండే వాళ్ళు పాదరక్షణ ఎవరూ కొద్దిమంది గ్రామంలో పెద్దవాళ్ళు ఎవరో పాదరక్షణ దొరుకుతున్నారు కిరు చెప్పులు అని అన్న వాళ్ళని నడిపిస్తుంటే కిర్లు కిడ్ చప్పులు ఉంది మామూలుగా మిగతా వాళ్ళకి పాదరక్షణ ఉంది నేను మా నాయనగారి పాదరక్షలు పెద్ద వయసు వచ్చినా వేసుకోవడం చూశాను యాభై ఏళ్ళు అరవై అరవై ఏళ్ళు రిటైర్ అయ్యాక అతను ముందు అసలు పాదరక్షణ లేదు ఏదో కాల్లో ఏదో గుళ్ళో విరిగే నొప్పు ఉంటే ఆ నుంచి ఈ పాదరక్ష రక్షించిన సందర్భం గురించి బాగుంది అని ఆ పళ్ళు వేసుకోవడం ప్రారంభించాను అంతవరకు పాదరక్షలు లేకుండానే నడిచేవాడు కాబట్టి పాదరక్షలు లేకుండా నడిచినప్పుడు ఆ మట్టి ఏది ఉంటుంది కనుక అప్పకాళ్ళనే కాళ్ళు పడుతున్నప్పుడు చెబుతుతో నీళ్లు ఇవ్వచ్చు నేను కొన్ని నీళ్ళు ఇవ్వడం లేని పెద్దవాళ్ళు నడువు పెట్టేది ఉంటుంది ఆ నీళ్ళు ఏదో మీరు పోయొచ్చాయా రేపు వస్తారు మీరు అంటే పాపం వారు కట్టుకుంటారు మీ నీళ్లు తర్వాత ఆ కాళ్ళని తువ్వాలు ఇస్తే ఆయనే ఉంచుకుంటారు పోనీ మీరే వస్తే ముందుకు ఒత్తుకోడం కష్టం కదా పెద్దవాళ్ళకి అది మీరు వాళ్ళని ఎనపడ ఉండండి కానీ ఆ పాదాలను మీరు ఒక వస్త్రంతో మీరు వచ్చారనుకోండి ఎంత బాగుంటుంది అలాంటి పని చెయ్యాలి తర్వాత పూజ పూజ అంటే వాటిని వస్త్రం ఇచ్చి మంచి పేటాది వేసి వారికి ఎలా సౌకర్యమో ఆ చేసి అంతేకాని పువ్వులతోటి ఏదైనా అక్షతలతోటి మొదలుపెట్టమని అభిప్రాయం కాదు ఇంకా నుంచి అష్టోత్తర శతనామ పూజంగా అక్షతలు పువ్వులు ఇవన్నీ పెట్టి పూజ చేయటం అలా చేయకూడదు విజయాలేదానికి అర్థమేంటి పూజించుక వారు పూజనీయులు ఊపిరికే అర్థమేంటి కనబడ్డప్పుడల్లా ఆయన నీళ్ళు పువ్వులు వేస్తూ ఉండమని నాకు కాదు వారు గౌరవం కదగిన వారు కాబట్టి ఆ విధంగా గౌరవం చేసి ఆది శబ్దం చేత వారికి ఇదికేదైనా కొంత సౌకర్యం ఏంటి అది కాఫీ కైమైతే కాఫీ ఇచ్చి ఇంకేదైనా మందు ఏదైనా పక్కన తలపోతుందంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇచ్చి అలాంటి సహాయం కూడా చేసుకునే మనం వాటిని మర్యాదగా చేయాలి పాత్ర అంటే ప్రతిగ్రహం చేసేటువంటి వాడిని పాత్ర అంటారు అతనికి మనస్సుకి అవమానం కలిగే విధంగా మీరు దానం పాత్ర పరిభవయుక్తం అంటే క్రియా విశేషణం లేకపోతే దానంకి విశేషం పాత్ర పరిభవయుక్తం దానం సుదాహృతం అది తామస దానము అని చెప్పబడింది శ్లోకం అనేది చెప్తాము అదే శద్దాన సత్కృతమో నెలగా మనం పదిహేడో అధ్యాయం చిగులుకొస్తూ ఉన్నాము ఇరవై మూడో శ్లోకాన్ని మళ్ళీ శనివారం నాడు మనం కొనసాగిస్తాం Om Om Namadam, Om Namadam, Om Na, Namad, Om Namadachve, Om Nuskif, Namad, Om Namadai, Om Namadai